రామచంద్రారెడ్డి గారు ఈరోజు మనం మళ్ళీ ఇంకొకసారి ఈ అద్భుతమైన పాట నా దారి ఎడారి నా పేరు బికారి అన్న ఈ పాట గురించి మనం విపులంగా మనం తెలుసుకుందాం దారి డారి నా పే రుబికారి నా దారి డరి నా పే రుబికారి నా దారి డరి నా పే రుబికారి నా దారి డరి నా పే రుకారి మనసు చోట మజిలి కదం నాలు బది నా దారి డరి నా పేరు భనసూన్ చోట మజిలి కదం చాలు బది నా దారి డరి నా పేరుకరి నా దారి డరి నా తోటకు తోబుట్టు ఉను ఏటికి నే భేనో ఏటికి నే భేనో ఏటికి నే భేన తోటకుతోబుట్టు ఉను పాట నాకు సరి జోడు పక్షి నాకు తోడు పక్షి నాకు తోడు పక్షి నాకు తోడు తోటకు తోట ఉను ఏటికి నే పాట నాకు సరి తోడు పక్ష నాకు విష్గురాదురాదు ఆనందే డరే నా పేరు తోటకు ఏ నాకు సరి జోడో పక్ష కుడుగురాదు అసలు పేరు ఆనంద విహారీ dar yadare na peru bikare na dar yadare na peru bikare melukoni kalalukani melukoni kalalukani melukoni kalalukani melukoni kalalukani kalalukanni kalalukanni kalalukanni మేలు కొన్ని కలలుకని మేఘాల మేడపే మ ప్రేయసి నోహించుకొని ప్రేయసి నోహించుకొని మేలు కొన్ని కలలుకని మేలుకుని కల మేడ పే మేర పుతి గల ప్రేయసి నోహిసుకుని ఇంద్రధన సుపల్కి నెక్కిను జరిలో పైని దారి డరి నా పేరు భికారి నా దారి డరి నా పేరు వారి మేలు కొని కల మేఘాల మేడ పే మేరకు నా పే నోహించుకుని ఇంద్రధన సు పల్లకి నెక్కి ఆకాశ మే దీ చూసారి దారి డరి పేరు నా దారి డా పు బ పేదను కోటి పేదను కోటి కోటి కోటి కిన్న పేదనో గుణములలో పేదనో పేదనో పేదనో కోటి పేదనో గుణములలో పేదనం సంకల్ప మే నాకుబలం సాహసమే నాకుదనం టి పేదను గుణములలో పేదను సంకల్ప మే నా నాకు సాహసమే నాకుదనం కాకపోడు ఈ గరిబు ఏ నాటకు నవాబూ నవాబూ నవాబూ కాకపోడు కా కడు గరిచ కో బే న నిరంతరం నిరంతరం నిరంతర సంసారి కుటును గుణము పేదను సంకల్ప మేబల సాహస మేదనం కా కడు గరి bu yana de konab hanzawra kunene nokaniram tarasamcari nadariye dare na perudikari nadariye dare na perudikari మనసు చోట మజిని కదన చాల బార డారి నా పేరు బీ నా దారి డారి నా పేరు బీ నార డ Na'id 'ali yodali na'a peru bigani नया डारे ना पे रुबिकारे ना डारे डारे ना पे रुबिकारे हा डारे डरे ना डारे डरे ना डारे डरे ना पे रुबिकारे ना पे रुबिकारे ना पे रुबिकारे ई पाटा పంతొమ్మిది వందల ఎనభై ఆరు సంవత్సరంలో నేను మొట్టమొదటిసారి టీవీలో చూసినప్పుడు ఎందుకో చాలా బాగా అనిపించింది నాకు ఆ టీవీలోంచి కొన్ని పదాలు రాసుకొని పాట వచ్చినప్పుడు వాటి అర్థాలు చూస్తే చాలా అద్భుతంగా అనిపించింది అప్పటి నుంచి మీద కొంచెం రీసెర్చ్ చేసి ఎంతో అద్భుతమైన పాట అని నేను నేను దాన్ని అర్థం చేసుకోగలిగాను ఆ తర్వాత ప్రతి మన ధ్యాన మీటింగ్లో కూడాను చివరిలో అందరూ ఈ పాటను కోరడం మరి దాన్ని పాడడం దాని యొక్క అర్థాన్ని విశ్లేషించడం ఇలా మనకి ఎన్నో సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది ఈ యొక్క పాట మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ ओक सिद्धांत अर्द पड़ती मनुट पाकू प्रती पदा की अर्धन तेजक मुंकू सां पिराचु सोसईटी मूवेंट वो वार ओक प्रधान फिलासफी सिद्धांत एंटे बुद्धत्वा अंदर की तेयर बुद्धत्वा अंदर अंदर की प्रचार चेयड़ी बुद्धत्वेटो फस्ट मैं तेसको मोटम तरवा मरीका गीत देश दे अल्कमे बुद्धत्व మనలో ఎప్పటికప్పుడు కొన్ని ఆలోచనల సమూహాన్ని నేను అని అనుకుంటున్నాం కానీ ఆలోచనల సమూహం సమూహం స్పందనల ప్రతిస్పందన సమూహం ఆ యొక్క స్పందనల ప్రతిస్పందన సమూహమే కానీ నేను అనేది అక్కడా లేదు కనుక ఈ నేను అనేది ఎక్కడైతే ఉండదో అప్పుడు జీవితం సాఫీగా కొనసాగుతుంది హాయిగా కొనసాగుతుంది ఒక సెలయేరు కొండల మించి ప్రవహించి దూకుతూ ప్రవహించి మైదానంలో సువిశాలంగా తయారై ఎక్కడ మీను అనేది లేకుండా అది సముద్రంలోకి వెళ్తూ ఉంటుంది మళ్ళీ అందులోంచి మేఘాల రూపంలో బయటకు వస్తుంటుంది ఇవన్నీ జరుగుతున్నా ఎక్కడ ఆ యొక్క నదిలో నేను అనేది లేదు అలాంటిదే ఈ యొక్క జీవ ప్రవాహం ప్రతి జీవుడు కూడాను ఒక నది లాంటి వాడే ఎక్కడ వాస్తవానికి నేను అనేది లేదు నేను ఇది నేను అది అని అనుకోవడంలోనే సమస్త దుఃఖాలు మనకు కలుగుతున్నాయి దుఃఖ రాహిత్య పద పదానికి కంకణం కట్టుకున్న గౌతమ బుద్ధుడు నేను అనేది ఎక్కడ వస్తుత లేదు అని తెలుసుకున్నాడు కనుకనే ఒకనొక జ్ఞానికి ఒకనొక యోగికి ఒకనొక బుద్ధుడికి రూపల ఏమీ లేదు బయట కూడాను అంతా శూన్యమే రూపల శూన్యమే బయట శూన్యమే లోపల నేనేదో ఉన్నాను నేను ఇలాంటి వాడిని అని బయట నేను ఏదో సాధిస్తాను బయట నాకు సాధించడానికి అది ఉంది అని రూపల బయట అనేక విధాలుగా తనను తాను సమర్థించుకుంటూ తమను తాను ఆపాదించుకుంటూ ఎన్నో దుఃఖాల పాలవుతున్నాడు మానవుడు తాను రూపల శూన్యుడే బయట ఉన్నదంతా శూన్యమే ఒకనొక శూన్యం ఒక మహత్ శూన్యంలో విహరిస్తోంది అది ఈ యొక్క బుద్ధత్వ స్వారాంశం ఈ బుద్ధత్వ స్వారాంశం మనకి మొట్టమొదటిలోనే ఆ పాటలో వస్తుంది నా దారి ఎడారి నా పేరు బికారి నా దారి ఎడారి అంటే నా బయట ఉన్నదంతా శూన్యమే నా పేరు అంటే నేను రూపలంతా శూన్యమే కనుక రూపలా శూన్యము బయట శూన్యము ఇదే నా దారి ఏడారి నా పేరు బికారి ఈ రెండు పదాలు కూడాను పూర్ణ బుద్ధత్వానికి పూర్ణ అద్దం పడతాయి అలాంటి వాడు ఏం చేస్తుంటాడు ఎక్కడ మనసు పడితే అక్కడ మజిలీ చేస్తుంటాడు అక్కడ మనసు కోరిక తీరిపోతే అక్కడి నుంచి వేరే ప్రయాణం వదిలపెడతాడు ఎక్కడా అంటి పెట్టుకుని పోడు అంటి పెట్టుకుపోవడానికి నేను నేను లేదు అక్కడ అలా ప్రవహిస్తూనే ఉంటాడు ఎక్కడ అవసరమైతే అక్కడ ఉంటాడు ఎక్కడ అనుకూలమైతే ఎక్కడ ఇష్టమైతే అక్కడ ఉంటాడు ఆ అనుకూలత అయిష్టం అనుకూలత అయిపోయినప్పుడు మరి ఇష్టం అయిపోయినప్పుడు మరొక చోటకి చక్కగా సాఫీగా సాగిపోతుంటాడు మనసున్న చోట మజిలి కాదన్న చాలు బదిలీ మనసున్న చోట మజిలి అంటే ఎక్కడ మనస్సు పడతాడో అక్కడ మజిలీ చేస్తుంటాడు మరి కాదన్న చాలు బదిలి మనసు కాదంటే అక్కడి నుంచి బదిలీ అయిపోతాడు వెళ్ళిపోతాడు వేరే ప్రదేశానికి వెళ్తాడు మళ్ళీ తనకు ఎక్కడ అనుకూలంగా ఉందో ఎక్కడ హాయిగా ఉందో అక్కడ మళ్ళీ చూసుకుంటాడు కనుక పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్లు కూడాను ఈ యొక్క స్థితిని పొందాలి ఆ స్థితిని పొందడం కోసమే మనం అనేక రకాలగా పాటు పాడుతున్నాము ధ్యానం ద్వారా స్వాధ్యాయం ద్వారా సచ్చన సాంగత్యం ద్వారా వీటన్నిటి చివరి దశ ఏంటంటే మనం ప్రతి ఒక్కళ్ళు కూడాను చుట్టుపక్కలంతా కూడాను శూన్యాన్ని ఎప్పుడు చూస్తుంటాడు లోపల ఎప్పుడు కూడాను శూన్యంగానే ఉంటాడు దారి డారి నా పే రుబికారి నా దారి డారి నా రుబికారి నా దారి డరి నా రుబికారి నా దారి డారి నా రుబికారి మనసు చోట మజిలి కదం చాలూ బది నా దారి నా పేరు బి మనసు చోట మజిలి కదం చాలూ బదిలీ నా దారి డరి నా పేరు బి నా దారి నా తోటకుతో బొట్టు తోట అంటే మరి ఈ యొక్క వృక్ష సామ్రాజ్యం ప్లాంట్ కింగ్డమ్ అనమాట తోటకు తోబొట్టము అంటే రెండు కలిసి ఒకే తల్లి దగ్గర జన్మించినాయి జంతు సామ్రాజ్యం కాని వృక్ష సామ్రాజ్యం కాని మరి మానవ సామ్రాజ్యం గాని అన్ని కూడాను ఒకే తల్లి నుంచి వచ్చిన బిడ్డలు తోబొట్టువులు తోడబొట్టింది తోగొట్టు అనమాట కలిసి పుట్టింది కనుక తోగొట్టు అంటాం కనుక ఏటికి నే బిడ్డలు ఏరు ఏరు అంటే ఖనిజ సామ్రాజ్యం భూదేవి దర్త్ ఇట్ సెల్ఫ్ కనుక మను అక్కడి నుంచి వచ్చాం ఆ మూల పదార్థాన్ని వచ్చాం ప్రకృతి నుంచి అవే అణు సము అను అణు సముదాయాలు కనిజ సామ్రాజ్యాల నుంచి మరి అదే కొన్ని కణజాలాలు వృక్ష సామ్రాజ్యం నుంచి అలాగే జంతు సామ్రాజ్యం సామ్రాజ్యంలోకి వచ్చి అవే మరి కణాలు గాని ఆ యొక్క అణు గాని మనం ఇక్కడ ఉన్నాం కాని ఇక్కడ వేరే ప్రత్యేకంగా నేను అనేది ఎక్కడా లేదు అనుభవాల పరంపర ఉంది నేను అనే ప్రత్యేకత ఎక్కడా లేదు కనుక ఆ యొక్క ప్రకృతి నుంచే ఈ ప్రకృతి వచ్చింది మానవ ప్రకృతి ఆ యొక్క వృక్ష ప్రకృతి జంతు ప్రకృతి మరి ఖనిజ ప్రకృతి నుంచే రూపాంతరం చెంది వచ్చింది అక్కడి నుంచే మనం వచ్చాము అదే మనం కనుక తోటకు తోబుట్టువును ఏటికి నే బిడ్డను పాట నాకు సరిజోడు పక్షి నాకు తోడు పాట అంటే మానవ ప్రకృతి మన నోట్లోంచి వచ్చేది ఖనిజ సామ్రాజ్యం గురించి చెప్పాడు తర్వాత జంతు సామ్రాజ్యం గురించి చెప్పాడు పక్షు నాకు తోడు పక్షి అనేది జంతు సామ్రాజ్యానికి ప్రతీక కనుక మనకి తోడుగా ఈ యొక్క సృష్టిలో జంతు సామ్రాజ్యం ఉంది తోగుట్టుగా వృక్ష సామ్రాజ్యం ఉంది మనము ఘనిజ సామ్రాజ్యం నుంచి వచ్చామన్నమాట ఈ అన్ని సామ్రాజ్యాలకి చక్కటి సామాన్య గుణాలు ఉన్నాయి అంతా ఒకటే ప్రతిది కూడాను అణు సముదాయాలే కణ సముదాయాలే అనుభవాల సముదాయాలే పాట నాకు జోడు ఎవరి మనిషి యొక్క పాట వాళ్ళది ఒక మనిషి యొక్క పాట ఇంకొక మనిషి పాట పోలి ఉండదు అంటే ఒక మనిషి యొక్క స్వభావం ఇంకొక మనిషి యొక్క స్వభావాన్ని పోలిండదు ఎవరి స్వభావం ఎవరి పాట వాళ్ళదే ఎవరి స్వభావమే వాళ్ళకి తోడు తోటి మనిషి యొక్క స్వభావం ఇంకొక మనిషికి తోడు కాజాలదు కనుక మనం ఏ మనిషి అయితే తన స్వభావంతో తాను న్యాచురల్ గా బ్రతకడం నేర్చుకున్నాడో అప్పుడే చక్కటి తోడును గ్రహించినట్టే చైనాలో గొప్ప మాస్టర్ లావోట్స్ ఉండేవాడు బి విత్ ద నేచర్ ఫ్లో విత్ ద నేచర్ ప్రకృతితో సహజీవనం చేయి నీ యొక్క ప్రకృతితో నువ్వు సహగమనం చెయ్యి అని చాలా చక్కగా చెప్పాడు నీ ఒక్క ప్రకృతికి ఎదురీతకు అన్నాడు కనుక పాట నాకు సరిజోడు అంటే నా యొక్క స్వభావం నా యొక్క గానం నాకే అది తోడు ఇంకెవరు తోడు కాజాల జీవితంలో ప్రతి ఒక్కళ్ళు ఎవరికి వారే యమునా తీరే ఎవరికి వారే ఒంటరి వారే భర్త భార్య కలిసి ఉన్నా కూడాను భర్త ప్రకృతితో ప్రకృతి భర్త జీవిస్తాడు భార్య ప్రకృతితో మరి భార్య జీవిస్తుంది ఒక ప్రకృతి ఇంకోటి ప్రకృతికి విభిన్నంగా ఉంటుంది మరి వేరే కోణంలో ఉంటుంది కనుక ఎవరి కోణంలో వాళ్ళు సాఫీగా జీవించాల్సిందే కానీ పక్క కోణంలో మనం జీవించలేము కనుక పాట నాకు సరి జోడు సరి జోడు మన గానమే మన ప్రకృతి మన స్వభావమే మనకి సరి జోడు కనుక తోటకు తోబుట్టువును ఏటికి నే బిడ్డను పాట నాకు సరిజోడు పక్షి నాకు తోడు చక్కటి జంతు సామ్రాజ్యం ఉంది పక్షి సామ్రాజ్యం ఉంది మనకి ఆ యొక్క జలచరులు కేచరులు భూచరులు ఇవన్నీ కూడాను మనకి అద్భుతమైన సహచరులు ఇలాంటి వాళ్ళందరితో సహచరు చేయాలి మనం ఈ యొక్క ప్రకృతిని వదిలిపెట్టేసి పక్క వాళ్ళ మనుషులతో మనం సరిగా జీవించాలనుకుంటాం వాళ్ళతో సరిగా జీవించలేము వాళ్ళ ప్రకృతి వాళ్ళది మానవ ప్రకృతులు చాలా అడ్డదిడ్డంగా ఉంటాయి చాలా విభిన్న దశల్లో ఉంటాయి కానీ జంతు సామ్రాజ్యం కాని వృక్ష సామ్రాజ్యం కాని మరి ఖనిజ సామ్రాజ్యం కానీ వాటి యొక్క ప్రకృతి మారదు చాలా శాంతంగా ప్రశాంతంగా మరి హాయిగా మరి దైవికంగా ఉంటుంది మానవ సామ్రాజ్యంలోనే అనేక అనేక వృత్తులు పైశాచికంగాను మరి కాస్త స్వార్థపూరితంగానూ ఉంటాయి కనుక ఎవరి మానవ స్వభావంతోనే వాళ్ళు ఉండాలి దీన్నే భగవద్గీతలో కృష్ణుడు స్వధర్మం అన్నాడు కనుక తోటకు తోబుట్టువును ఏటికి నే బిడ్డను పాట నాకు సరిజోడు పక్షి నాకు తోడు ఎవరైతే ఈ విధంగా జీవిస్తారో ప్రకృతితో పూర్తిగా తాదాత్మ్యం చెంది ఉంటారో వాళ్ళకి వేసట లేనే లేదు ఖుషి ఖుషి అంటే సంతోషం ద్వేసట అంటే అలసట అలసట ఉండనే ఉండదు మన ప్రకృతితో మనం సరిగ్గా ఉండకుండా మరి చుట్టుపక్కల ఉన్న సహజ ఈ యొక్క వృక్ష ప్రకృతిలో మనం జీవించకుండా ఉంటేనే మనకి ఎప్పుడు కూడా అలసట ఉంటుంది శక్తిహీనంగా ఉంటాం మనం సంతోషం ఉన్నది అప్పుడప్పుడే ఉంటుంది ఎప్పుడూ ఉండదు కనుక ఎవరైతే తనలో ఏమీ లేకుండా అంటే బికారిగా ఉంటూ తాను శూన్యుడే ఉంటాడో అప్పుడే సమస్తాన్ని ప్రకృతితో జీవిస్తూ పూర్తి ఆనందంతో ఉండగలడు పూర్తి శక్తివంతుడే ఉండగలడు మరి ఎప్పుడు ఉదాసీనత ఉండదు శక్తి విహీనత ఉండదు మరి అలసట ఉండదు అసలు నా పేరు మరి ఆనంద విహారి అంటే ఎవడైతే బుద్ధత్వం సంపాదిస్తాడో అతని పేరు ఏమవుతుందంటే ఆనంద విహారి ఎప్పుడూ ఆనందమే విహారం చేసేది ఎప్పుడూ ఆనందంలోని కనుకనే మరి ఈ యొక్క అద్భుతమైన పాట మరి శ్రీ పాలగొమ్మే భద్రరాజు గారు పద్మరాజు గారు చాలా అద్భుతంగా వ్రాసారు